నమ్మకం ఏంటండి ప్రింగుల గిని రాజా నిదాలు కొందనాలు స్తోత్రస్తుతులు చెల్లించుకుంటున్నారు కాలంలో ప్రేమించి మరికు దిన జీవితాలు ఇచ్చినందుకే మీకు నాళ ప్రింగుల దినరాజా మీ వైపు చూడటానికి మాకు అనుగ్రహించిన కృపిక దేవాచరణ గుంపుగా మీ ప్రాసన తీసుకొచ్చిన కృపిక నీ కొందా అంతైనా నమ్మ దగ్గర దేవుడు ప్రేంగుల గం దేవులోగా సమయాన్ని దేవ నమ్మకం పాటల ద్వారా హాత్యార్థన మీ నామానికి చూస్తూ మీ పాదాలు పెట్టుకుంటాం క్రీస్తు వారి పరిస్థితి నామలో బ్రతమాలి అధికారులతో వేరుకొంచుకున్నాం తండ్రి ఆమె ఒక పాట పాడుకుందాం పూజించలేని మెరుగుతో ని మేలులతో నిం పినా నికులనా వందనచలే మేలులతో నిం పినా నాయ సైయా నికుల వందనం వర్ణింపల నీ కార్యము వివరిం పగలనా నీ మేలుల వర్ణిం నీ కార్యము వివరిం నీ మేలుల లేని మేలులతో నింపినా నాయ్యా నీకు నా వందన మేలులతో నా హృదయం తృప్తి పరచి నావూ రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తీంచును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తీంతులు ఇస్రయేలు దేవుడా నా రక్షకా రక్షంతునూ నీ నామామును ఇయేలు దేవుడా రక్ష నా ఊహించలేని మేలులతో నింపినా నాయ సైయా నీకు నా వందనం స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపత నన్ను ఆదరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపత నన్ను నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు లేని మేలులతో నింపిన నాయకు నా వంద ఎవరు పంచుకుంటున్నారు చక్రవర్తి నువ్వేనా నేను సిద్ధపడలేదు సార్ ఇంక ఉన్నారా కనుక్కో మన బయట సార్ సరేలే ప్రార్థన చేసాం పశుద్ధి ఒక దేవ మీకు వరణాలైనా కృపగల తండ్రి మీకేస్తూ తెలుస్తా నేను ఈ గడిషకాల సురుషితంగా కాపాడి ఒక ప్రభావ సజీల కళ్ళు పెట్టినా మరొక దినం మా జీవితాలను అనుగ్రహిస్తున్నాడు ప్రభావ ప్రభావ మేము ఇతర దినాలని ఆచారంగా పాటిస్తున్నాను తండ్రి ఎందుకంటే గణితులు రాష్ట్ర పత్రిక పౌరుల దాన్ని జ్ఞాపకం చేస్తాడు సినిమాసంలో క్రిస్తమ కాలంలోనూ సంవత్సరంలోనూ ఆచరించకూడని మీ మీ గురించి నేను ఎంతగానో ప్రయాసపడ్డాను నా నేను భయపడుతున్నా అంటున్నాడు ప్రభా పౌరు నేను మనుషుల్ని దినాలను ఆచరిస్తున్నా తండ్రి వినాలని తండ్రి విగ్రహాలతో మార్చుకున్నారు బ్రహ్మ మీరందరి నైనా పండగలు సభాతు విషాది జనములు నియామక జనములు ఇవి రాబో వాటి ఛాయనే గానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉందని కొలికే పత్రిక మూడో జన్లు మీరు చూపించినారు తండ్రి మీరు క్రీస్తు కూడా లేపబడిన వారికి పైన వాటి కొరికే చూచుడి అందమైన ప్రవర్తనటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి తనం అనుగ్రహించండి నడిపి దయచేమను రాస్తాను ప్రభు విశిష్టంగా తండ్రి బహు స్వల్పమైన ఈ యొక్క స్థలంలో ప్రోగ నిర్మిన్నారు కానీ పల్లో వాసనగా మమ్మల్ని తయారు చేసుకున్నారు ఈ యొక్క మరణ దూస్థాపన ప్లూ ద్వారా రూపవారులు మాకు అనుగ్రహించినారు ఆ పని నిమిత్తం ఆ పనిని ముగించుకోవాలా ప్రభులోకంలో చింతగా రావాలా మీతో పాటు మీరు మాతో పాటు నిర్వహి మా హృదయం ఆశపడుతున్నారు అందుకని నరిని సృష్టించినా నేను అని నరుడు దాన్ని ధృవీకరించండి మొదటి నుంచి ఆరో మొదటి ఈ రోజు వరకు కూడా మనుషులు ధృవీకరిస్తున్నాం కానీ మేము ఆహ్వానిస్తున్నాం మా రండి ప్రభావం ఆ సంగతి రెండు ప్రభావం ఆ రండి ఆ దేశంలో రెండు ప్రభావం ప్రజలలో రెండు మనం మా దేశపు పాపాలు దీని మీద శాపాన్ని కలిగించండి దీన్ని ఆచరించండి ఒక గొప్ప మిషన్ సెండింగ్ దేశ విదేశాన్ని మార్చామని ప్రార్థిస్తున్నాం ప్రోభాయక మందిరాలు ఇప్పుడు బాగా మ్యూజియం లుగా ఉందిగా అక్కడ ఏ స్వీకరిస్తున్నామన్న మ్యూజియం లా ఉండగా అక్కడ ఏ స్వీకరిస్తున్నామన్నా అవును ఇప్పుడు నేను ఏర్పరచుకున్న ఆరాధించే స్వీకరిస్తున్నామం ఆ నామంలోనే మేము చివరి వరకు ప్రసహించి ఉండాలనే సేపటి మేము ఎంత పవర్ఫుల్ నామం మీరు బాగా అనుగ్రహించినారు మీలో క్లాచ్చేసి వెళ్ళిపోయారు ఆ నామం ఆ నామాన్ని మేము పస్తున్నాం ఆ నామంలోనే ప్రవర్ సమస్య చేస్తున్నాం ప్రభావ ఐ కెన్ డూ ఆల్ థింగ్ జీవస్ అని పౌల్ అంటుండే ప్రభావ మేము కూడా ఆ రీతిగా మాకు అటువంటి దయచేయని ప్రార్థిస్తున్నాం ఇదే కాలం ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ అనిపి వాక్యాలన్నీ సత్యాన్ని గ్రహించగలిగిన ప్రభావం యొక్క ఆత్మీయ నేతల బార్థిస్తున్నాం దాన్ని గ్రహించడమే కాదు దాని ప్రకారం మేము జీవించాలా దాన్ని పాటించాలా ముఖ్యంగా ప్రభావం అనుభవపూర్వకంగా ప్రకటించాలా అప్పటి ప్రకటించే బిడ్డ విగ్రహం మమ్మల్ని తయారు మీరే మహిమానందమని ఏసీ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెంద్ అదలియ నిర్మయా గ్రంథంలోనే ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో ముఖ్యంగా ప్రవక్తలందరికీ ఒక్కొక్క పని అప్పగించబడినట్లు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా విషయ మన ప్రభు పుట్టుక మన ప్రభు యొక్క రాకడా మనం చూపిస్తాం కదా శిక్షలతో ఏ రీతిగా చెప్పారు భవిష్యత్తులో క్రైస్తవ జీవితం ఏ రీతిగా చనిపోతుందో కూడా తెలుసు చూడగలిగింది ఆయన దర్శనాలలో ఆయన ప్రవచనాలలో చూస్తున్నాం మనం ముఖ్యంగా కొన్ని దేశాలు ఏ రీతిగా చనిపోతున్నాయి పతనం గొప్ప గొప్ప దేశాలు ప్రపంచాన్ని ఎడగడ లానించిన దేశాలు ఏ రీతిగా పడితేనే అని చెప్పిస్తున్నాడు అదే రీతిగా ధాన్యాలు గురించి మనం జరిచినప్పుడు ప్రభుత్వం సంబంధించిన విషయాలు మన ప్రభు పుట్టుకకి సంబంధించిన విషయాలు మన ప్రభు తిరిగి రానున్న దానికి సంబంధించిన విషయాలు అవి ఏ కాలంలో జరుగుతాయి అవన్నీ నేను చూడగలిగాడు పర్లోకత దర్శనాలు చూడగలిగిండు దూతలతో సంభాషించగలిగిండు దాని దూత వచ్చి అతను మాట్లాడడం అనేకమైన విషయాలు బయలుపరచడం మనం అక్కడ చూస్తూ ఉంటాంకేలు ప్రభువుని ముఖాం పేగా దూతలతో సంభాషించటం అని ఉంటాం అక్కడ పరలోకంలో తిరిగినట్లు దాని విశ్రాల్పలు ఎంత భయంకరమైన ఘోరమైన పాపములు మందిరంలో చేస్తున్నాడు అసలు ఇవ్వగలిగింది అవన్నీ చూపిస్తాడు దేవుడు తన పిడలకి మనకు కూడా అవన్నీ అదే అయితే ఇర్మియా గ్రంథానికి వస్తున్నటుకు బహు ఆశ్చర్యకరమైనటు ఎందుకంటే ఇర్మియా ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక ప్రవక్తలాగా మనకు కనిపిస్తాడు ఎందుకంటే ఆయన పుస్తకం ఇర్మియా గ్రంథం జరిగినప్పుడు ఆ పలాని దేశానికి దేవక్తి పలాని దేశానికి దేవోక్తి అని అధ్యాయాలు ఆరంభం అవుతా ఉంటాయి ప్రతి దేశానికి సంబంధించిన ప్రవచనాలను అక్కడ మనం చూస్తూ ఉంటాం కానీ ప్రకృతి సహజంగా అవి నెరవేరినాయి ఇంకా కొన్ని అదే రీతిగా యోనా కాలంలో మనం చూస్తాం యోనా ప్రవర్త యోనా ప్రవచనానికి సంబంధించిన విషయం ఇవన్నీ దానికి సంబంధించినవి అశురో దేశం ఒకప్పుడు ప్రపంచానికి దగ్గడలాడించింది ఇది ఎంత కఠినంటే సింహాల మీద సవారు చేసేటోళ్ళంట చరిత్ర మీద ఆ చరిత్ర పుస్తకాలు చదివిన బబిలో పుస్తకాలు చదివిన పరుష పారసిప దేశస్తుల హిస్టరీ పుస్తకాలు చదివిన ఇప్పటికూడా సైరస్ కి సంబంధించిన ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదువుతున్నా ఇకెంతమందికి తెలుసో మన థియాలజీ జర్నల్స్ ఉంటాయి ఇంటర్నెట్ జర్నల్ ఆఫ్ థియాలజీ అని అవి చాలా టఫ్ ఉంటాయి ఆర్టికల్స్ చదవడం మనకి ఇప్పుడు ఎట్లయితే ఈ సెక్యులర్ రీసెర్చ్ జర్నల్స్ ఉన్నాయో అట్లనే థియాలజికల్ జర్నల్స్ డిమ్యూనిటీ జర్నల్స్ కాస్టరల్ కౌన్సిలింగ్ జర్నల్స్ ఇట్లా కొన్ని జర్నల్స్ సో నేను ఆ జర్నల్స్ కూడా చదువుతా ఉంటా సైరస్ మరియు కొరేషు మరియు దర్యావేషు ఈ ఇద్దరికి ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదువుతాను నేను నార్చ్ వీపీ కొరేషి దర్యావేషన్ ఎవరు మంచిరాదు మాకు తెలుసు ఆయన కాలంలోనే ఇస్రాల్ పిల్లలందరినీ వాపస్ పంపించింది తిరిగి మీరు పోయి కట్టుకోండి మీ దేశాన్ని మీ మందిరాన్ని మీ గోడలని పురేష్ రాజు దాని కాలంలో మనం చూస్తాము సెగ్రిక్ పెక్కిలింపబడము తన కందర్ముందు చంపు కండు పెక్కిలింపకబడకము తన పిల్లలను అందరిని చంపడము బహు సంబంధించిన రీసెర్చ్ మెటీరియల్ జరుగుతా ఉందండి పురేశ్వరు దర్యాదర్ సంబంధించి సరే అది ఎక్కడోడు పారసికుడా లేక మా దేవుడా ఆ చరిత్రలో అంతా అతను కూడా పారసికుడు ఉంది కానీ ఆ హిస్టరీ బుక్ లో ఆ కరెప్తిస్తున్న పారసికుడు కాదు మా దివుడు సరే ఇది ఇది ఇంపార్టెంట్ ఈ రోజు నేను అనుకుంటారు చాలా మంది ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే చరిత్ర తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటుంది ఈ రాజుల కాలంలోనే కదా మన ప్రభు రాజ్యం ఆరంభమైంది ఖచ్చితంగా మనకు అది ఇంపార్టెంట్ తర్వాత ప్రభు ప్రభు స్థాపించిన ఈ పర్లోక రాజ్యము ఎవరికి వచ్చేప్పటికీ ఏ రీతిగా తయారైతుందంటే భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అన్న స్థితికి దిగజారిపోతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం ఈ ఎన్ని కాదు నుంచి ఫెయిత్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంటది ఎందుకంటే యజావిధి జీవితం అయిపోతా ఇంకా ధీమాగా వ్యాక్సిన్స్ కాలం కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు కంఫర్టబుల్ ఉంటాం లేదంటే ప్రభువు నిత్రునీకరించే టైం స్టార్ట్ అయింది అన్నట్టు అయితే ఐదవ వచనంలో ఇవి మనకు తెలుసు హిర్మియా గ్రంథం ఎన్నో వాక్యం మనం ఎన్నెండు దగ్గర నుంచి నిర్ణయిస్తున్నాం ఏంటంటే శ్రమల కాలం సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ హెర్మియా ప్రొషనల్ అన్ని శ్రమలకు శ్రమల కాలంలో ఎట్లా ఉంటారు దేవుని బిడ్డలు ఎందుకు వాళ్ళ మీదకి శ్రమలు వస్తాయి ఏ దిక్కు నుంచి వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అవన్నీ సిగ్నేచర్స్ ఉంటాయి అందులో లూజ్ ఉంటాయి అన్నట్టు పుస్తకం మనకి ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ చాలా హిర్మియా గ్రంథం చదవాలంటే ఎప్పుడు చదివినా హిస్టారికల్ గా జరిగినాయి మన కాలంలో కూడా జరుగుతున్నాయి అవి జ్యోతిష్కా ఈ విషయం మన గ్రూప్ లోని చాలా మంది తెలుసు ఐదవ వచ్చిన నేను చదువుతున్నాను హిర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నేను అదే చదువుతున్నాను చాలా తెల్లవారు ఫైవ్ థర్టీ ఫైన్ చేసి చదువుతా ఉన్నాను వారు నిన్ను ఆలయ కొట్టి కదా గంటలో ఇంగ్లీష్ లో కి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఓకే చేస్తాం ఇంగ్లీష్ యొక్క గందము పన్నెండవ అధ్యాయం వేసిన తర్వాత ఈ యొక్క పన్నెండవ అధ్యాయ ఐదవ వచ్చిందండి ఇట్ డౌ హ్యావ్ టు రన్ విత్ ది ఫుడ్ ప్లెన్ If thou hast run with the footmen and they have wear, wearied thee, then how can thou contain with horses and in the land of peace thou trusteth? So, let me tell you this. This is the first thing that I told you about the war. What do you think about the war? What do you think about the war? ఎవరు దాని ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేమీ చెప్పు మీ సహోదరులు సైతము మీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేస్తున్నారు నీ వెంబడి ఏమి చేయదురు వారు నీతో డైరంగా మాట్లాడుతున్నాను నువ్వు వారిని నమ్మకూడదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ప్రభు కూడా జ్ఞాపకం చేసింది ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దరు నువ్వు ఫూప్మెన్ అంటే నీతో పాటు పరిగిస్తున్న వాళ్ళని ఫూప్మెన్ అంటే సహ సహచ సహచారు పాచారులు అనంది పాదచారులు అంటే కూట్మెంట్ దీంతో పాటు కలిసి వాళ్ళు తిరుగుతున్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అలిపి అరికిపోయేటట్లు చేశారు నిన్ను అలయరు పాదచారులు అదే రీతిగా పాదర్ చాట్లు నేను ఆలయ కొట్టినప్పుడు రౌతులు నిన్ను వెంబడించినప్పుడు నీ ఎంత పరిగెత్తినప్పుడు ఈ పరిస్థితి ఏమవుతుంది అంటుంది నువ్వు ఆల్రెడీ అల్పితే పాద చాటులంటే నీ నన్ను జీవితం అదే రీతిగా ఉంది జీవితంలో ఏమి బిడ్డలు ఆ రీతిగా అలిసిపోయిండ్రు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తించిండ్రు యాక్చువల్గా పాదచారులు ఊపును ఇంగ్లీష్ లో మీతో పాటు సమానంగా దొరికితున్న వాళ్ళు ప్రతి స్థితిలో నేను అలసిపెకట్లు చేస్తుండే వాళ్ళు ఇంకా మీకు ఎనర్జీ లేదు అట్లా తయారైతే చర్చ చూస్తాను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో గుర్రం గుర్రాలు మనకు తెలుసు మన టీఎం గ్రూప్ లో గుర్రాళ్ళకు సంబంధించిన ఎన్ని చాలా ఎన్నో ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ గానిచ్చిన ఎక్కడెక్కడ ఉందమ్ము ఎప్పుడంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎంటైర్ ఇయర్ వ్యకరే గ్రంథం గణించిన వన్ ఇయర్ పట్టింది ఆల్మోస్ట్ దాన్ని కంప్లీట్ ఆ జకరే మనం చూసినాం ఆ గుర్రాలకు సంబంధించినవి బోధ తెల్ల గుర్రము నల్ల గుర్రము త్రేర గుర్రము చుక్కలు చుక్కలు గల నాలుగు గుర్రాలు ఫోర్ హార్స్ ఫోర్ హార్స్ మెన్ ఆ ఫోర్ హార్స్ ఫోర్ హార్స్ వాటికి సంబంధించినవి అవే నాలుగు గుర్రాలు మళ్ళా మనము రతన గ్రంథంలో సెకండ్ టైం రిమైండర్ అన్నట్టు అది కాబట్టి గుర్రాలు దేనికి సంబంధించిన అంటే అవి భయంకరంగా పరిగెత్తు ఉంటాయి చాలా ఫాస్ట్ గా పరిగెత్తు ఉంటాయి అన్నిటి కంటే స్పీడ్ పులి కంటే స్పీడ్ పరిగిస్తాయి గుర్రాలు లేకపోయింటే దేవుడు దర్శనంలో కానీ ఆ గుర్రాలు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వాటి కాల క్రింద మనుషులు మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పాదచారులతో తిరిగి పాదచారులు అంటే ఫస్ట్ గ్రూప్ అన్నట్టు అది ఆ చర్చ చిత్రంలో ఈ పాదచారులు నిన్ను నడిపించిన ఎడిచేడుగడుతో పిచ్చి పిచ్చి పిచ్చి బోధల తట్టు మనుషుల కలిసి దయ్యముల బోధలు భూతంలో బోధలు అంటాడు బౌలు బలకలు రాసిన దయ్యముల బోధ తట్టు భూతంలో బోధకట్టు అది మనం ప్రాణంలోకి వస్తే బోధ ఎగబేలు బోధ అటువంటి బోధల తట్టు తిప్పిన అదే మనము క్వరంతిలో రాసిన పత్రిక ఎఫెస్సీలకు రాసిన పత్రికలు వస్తే అది మన ఆ దేవత పేరు దయాన దేవత పేరు అది మీకు వరిగెత్తిండ్రు వీళ్ళందరూ దృక్పతి యొక్క మూర్తి అదే వాడికి వెళ్ళి పడ్డ కామెట్ జూపిటర్ నుంచి వచ్చి కామెట్ ని బొమ్మలాగా పెట్టుకొని పూజించారు ఎఫెస్సీ అది కాబట్టి ఈ రీతిగా మనుషులు తయారైనాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అవన్నీ తిరిగి తిరిగి తిరిగి తిరిగి అవన్నీ చూసి చూసి అల్చిపోయినారు మీరు అల్చి వన్ ఇయర్ నుంచి కొద్ది రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రముఖమైన గిప్పించిండిటీన్ టూ థౌసండ్ లో చర్చి పాటలు ఆగిపోతాయి మ్యూజిక్ ఆగిపోతాయి నిర్మానుష్యంగా అయిపోతాయి అంశం వన్ ఇయర్ నుంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బండి గంభీరంగా తాళంలతో వాయిద్యములతో దేవుణ్ణి క్షతించడం ఆడగించడం అన్ని పోయినా ఇట్లా అడిపోయింది ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అని పెట్టి వాణ్ణి దూరం దూరం పెట్టి చర్చి నడిపిస్తున్నారు అంతా ఆ చర్చి సిస్టమ్ లా అది మనకి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడం మనుషులు భయంతో ఆలచిస్తున్నారు ఈతలు గాలిపది నాకు కానీ తగు మన చెప్పడం చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము ఆరాధనకు పోయినప్పుడు మనసు మనసు వేడి మీద ఉంటుందా లేదా చెప్పు స్టాండ్ మీద ఉంటుందా చెప్పులో దొంగలిస్తాడు అన్నసరికి ఈరోజు కూడా అంతే ఈ వైరస్ ముందు పడుతుందో అని దాని గురించి భయపడుతున్నారు ఆర్దించారు దాని ఈ ప్రభు భోజనము పంచే వినాళాలు కూడా మార్పు వచ్చినాయి ఎక్కడి అంత అంత ఫైఫ్లే తయారైందా లేదా చర్చ సిస్టమ్ విశ్వాసం లేకుండా తయారైందా అష్టాలు కూడా భయపడిపోతున్నారు ఈ బళ్ళ ఇరడం వలన ద్రాక్ష రసము ఒకటే గిన్నెలోంచి తాగేట ఇక్కడ సెగ్రిగేట్ చేసేస్తుంది గిన్నెలు సెపరేట్ చేసి పడేస్తుంది గిన్నెలు డిస్పోజబుల్ గ్యాసులు వచ్చినాయి చిన్నవి ప్లాస్టిక్ గ్యాసులు తాగి పడేయాల్సిందే అంటే మీకు నమ్మకం మీకు పోయిందన్నట్టే కదా టోటల్ సైతు పోయినట్టే కదా అంటే ఇవి మనం చూడగలుగుతున్నాం దాన్ని వేరే వాళ్ళు లాజిక్ సైన్స్ ఉపయోగిస్తున్నారు ప్రభుని క్రిమీకరించింది చర్చ్ అండ్ టైమ్స్ బహు ఘోరంగా తయారు తయారైతుండదు ఎప్పుడైతే ఆడం తెలివి ఇచ్చే చెట్టు తిన్నారో ఆ తెలివి వాళ్ళ శరంలో అట్లనే ఉండిపోయింది ఆ చెట్టు ఎఫెక్ట్ ఈ రోజు మనలో ఆ చెట్టు ఎఫెక్ట్ ఉంది ప్రతిసారి మనము దేవుని సేవలో ఉంటూ కూడా లాజిక్స్ ఉపయోగిస్తా ఆ చెట్టు ఎఫెక్ట్ అన్న ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఆ చెట్టు ఎఫెక్ట్ మన ప్రభు మరణ భూస్థాపన పులి ద్వారా కొట్టేసిండు ఆ చెట్టు ఎఫెక్ట్ ఉండదు మన మీద జీవవృక్షం కాదు మన ప్రభు కాబట్టి ఎప్పుడైతే ఆ మంచి చెడు అని తెలివినిచ్చే చెట్టు వృక్షాన్ని ఫలాన్ని తిన్నారో వాళ్ళు చచ్చినవాడు చచ్చినవాడు బ్రతికిండు నాసిక రంగంలో జీవవాయువు ఊదితే ప్రతి నో వాడు మళ్ళా కచ్చిండు ఆ పండుగని అది సెకండ్ టైమ్ జీవింపజేసింది మన ప్రభు అంత గొప్ప శ్రేష్ఠుడు మన దేవుడు మన ప్రభు అంటే ఫేస్ మన ప్రభుకి సంబంధించిన విషయాలు మనం గనిస్తున్నప్పుడు ఈ టోటల్ ఫైత్ లెస్నెస్ అంటే భూమి మీద విశ్వాసాన్ని అని ఎందుకు ప్రశ్నించింది అంటే మనకి అర్థమవుతుంది నువ్వు అలిసిపోయిన దేనికి నీ పాదచారులతో పరిగెత్తగా ఎక్కడ పడతాడ ఎక్కడ పడత ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తి పరిగెత్తి ఇక్కడ మంచిగా అక్కడ మంచిగా ఉన్నట్టు అక్కడ పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయారు అంటే మొదటి గుంపు నిన్ను అలిసి ఇప్పుడు రెండవ గుంపు నీ ఎంటరాడుతుంది పరిగెత్తుంది నీ ఎంట పరిగెత్తుందో నువ్వు దాంతో కొట్లాడలేవని చెప్తుంది వాక్యం మొదటి గుంపు సర్పంల గుంపు రెండో గుంపు తేళ్ల గుంపు ఈ తేళ్లు మొత్తం ఒక్కసారి ఇట్లా భూమి బయటకు వచ్చి మొత్తం భూమిని తప్పాయి వాటి నేచర్ అన్నట్టు భూమి అంటే మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం మూడో గుంపు గొప్ప జనానికి సాదృశ్యం ఈ తేళ్లు రెండో గుంపు సాదృశ్యం ఇవి అంటే మొత్తం వచ్చేస్తాయి మీదికి ఆ ఫస్ట్ ఏమో నేను పరిగెత్తి అంచుపెట్టడం చేసిండు మీ దగ్గర ఏం లేదు ఆ శక్తి ఈ రెండో గుంపోడు నీ ఎంట పరిగెత్తు నడు నువ్వు అంటాను పోరాడగలవా నెమ్మది కల స్థలంలో నీవు క్షేమంగా ఉన్నావు కదా ప్రభువే కదా రక్షణ స్థలము క్షేమ కలమైన దాగుచోటు కొండా కోట నా శైలము నా ఆశ్రయదుర్గం నా కావలి కోట అటువంటి స్థలంలో నువ్వు ఉన్నావు కదా ప్రశ్నది క్వశ్చన్ మార్కు అసలు ఎందుకు నువ్వు నువ్వు క్షేమంగా ఉన్న స్థలంలో ఎందుకు అలసిపోతున్నావు ఇది పాయింట్ చర్చ సిస్టంలో ఉన్న నువ్వు ఎందుకు అలసిపోతున్నావు ఎందుకు అంటే నువ్వు పాదచారులతో పరిగెత్తి అలసిపోయినావు వాళ్ళు అల గుర్తింటారు ఇక్కడ వాక్యం రౌతులు నిన్ను ఎంట నీ వెంట పరిగెత్తున్నారు వారితో పోరాడలేవు ఇప్పుడు కి నేను కన్క్లూడ్ చేస్తాను ఈ పాయింట్ యువజాన ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేమి చేయదువు ఫైనల్ అన్నట్ ఇప్పుడు వస్తుంది ప్రవాహం మొత్తం ప్రపంచం అంతా ఎంతమందికి ఈ విషయం గ్యాపక ఉంది మనము లాక్డౌన్ లో ఒకరోజు డిస్కస్ చేసినాం ఇది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది అండి ఎంతమంది గ్యాపగా ఉంది నాకు ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ మోర్ దెన్ ఫైవ్ మంత్స్ కింద నేను ఒక వార్ట్లైమ్ చూపించలేదు వ్యాక్సినేషన్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందండి అది ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ లో నుంచి ఇంగ్లాండ్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు రష్యా మన ఏది మన చైనాలో కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పలేరు రష్యాలో కూడా పాపులేషన్ అంత స్టార్ట్ అయిపోయింది సో యూరోప్ లోనే ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది మాస్ వ్యాక్సినేషన్ అయితే ఈ రోజు నేను పేపర్లు చూస్తున్నాం ఇండియాలో స్టార్ట్ చేస్తూ సో ఒకటి ఏంటంటే క్రిస్టియన్స్ అర్థం కానీ ఏంటంటే వ్యాక్సినేషన్ మంచిగా అనుకుంటున్నారు కానీ స్వస్థపరిచేవాడు అసలున్న వ్యాక్సిన్ మన ప్రభుత్వానికి మర్చిపోయినట్టు వాళ్ళు ఎప్పుడూ టోటల్ డెడ్ చర్చ కదా సంస్థ మరణించిన చర్చ మిస్ ఐటర్ సిటీ వారికి ఏ రోగం వచ్చినా సాల్వ్ చేసుకోలేదు హీల్ చేసుకోలేదు ఎటువంటి శ్రమ వచ్చినా హీల్ చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఐసిపోయిండు వేళ్ళు నీ ఇంకా ఇవన్నీ ఎక్కడ కట్టి పంచుకోలేదు చుట్టు కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఈవర్గా ప్రవాహంలాగా వస్తుంది అది వేళ్లకు ఎవరైనా ప్రవాహంలాగా వచ్చినప్పుడు మీ మీదకి ఒక్కసారి ఆ గురాలన్నీ వచ్చి పడితే మీ పరిస్థితి మరణించక తప్పదు కానీ కాటు కేళ్ల కాటు బహు భయంకరంగా కేళ్ల గుంపులో ఎన్ని రకాల మనుషులు ఉన్నారంటే చూడండి మీ సహోదరులున్నారు నీ ఇంటి వాళ్ళు ఉన్నారంట నీకు ద్రోహం చూస్తున్నారంట నేను ఆహ్వానించే వాళ్ళు ఉన్నారంట అవన్నీ కలిసిపోయి స్తున్నది ఇంత మోసం అన్నట్టు వాడు మీతో దయంగా మాట్లాడతారంట కానీ వాడిని నమ్మకూడదు అని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రవాహం వస్తుంది ప్రపంచంలో అందరినీ వ్యాక్సినేట్ చేస్తుంది దాని నుంచి బహు భయంకరమైన క్షణం రాబోతుంది అది మనం స్టార్ట్ చేసిన అలాగే జనవరి నుంచి ట్వంటీ లో స్టార్ట్ అయిపోతుంది ప్రపంచం అంటేట కాబట్టి లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ రిటర్న్ కూడా ఒక మీటింగ్ లో గుర్తున్నా స్పెషల్ అనాయింట్ థింగ్ మీకు అవసరం నెక్స్ట్ ఇయర్ నుంచి మినిస్ట్రీ సేవ చేయాలంటే పుట్టగా నేను వాక్యం చెప్పి వస్తా అంటే కాదు మీకుటిమ్స్ ఆఫ్ వ్యాక్సిన్ వేస్తా నేను కరెక్ట్ గా దొరుకుతున్న కదా ఆఫ్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ నిన్ను దాని దానివల్ల మీకు మరి రకరకాల అనారోగ్యాలు భయంకరమైన స్థితి జరగబోతుంది అది మనకి మార్చి మీద ఇప్పించింది దేవుడు మార్చల్ కూడా చెప్పాను నేను ఈ వ్యాక్సిన్ ఫెయిల్ అయితే దాన్ని జబర్దస్తిగా దాంట్లో ఏం చేస్తానంటే ఇది నేను ఆల్రెడీ ఒకసారి కూడా రిమైండ్ చేసింది ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఫెయిల్ కావడం వలన దాంట్లో రకరకాలని కల్పిస్తుంటాను భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే హైడ్రాక్సి క్లోరోక్లిన్ కలుపుతున్నాడు అది వ్యాక్సిన్ ఎట్లయింది అదొక మోసం అయితే అది నేను చూపించిన ఈరోజు పేపర్లు వచ్చింది ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ అది ఫెయిల్ అయింది అది అయితే రష్యన్ వ్యాక్సిన్ దాని పేరు స్పూట్నిక్ రష్యన్ వ్యాక్సిన్ యాస్ట్రాజెనికా వ్యాక్సిన్ రెండు కల్పిస్తున్నారు ఇప్పుడు చూడండి అన్ని పిచ్చి పిచ్చి కలుపుతున్నారు మీకు అర్థం కాదు ఏంటంటే అందులో ఏం కలుపుతుందో ఎవ్వరికి తెలియదు అంత సీక్రెట్ ఇంతవరకు ఒప్పుకోలేదు వాళ్ళు అటామని కానీ ఇప్పుడు రిసార్డ్ అయిపోయారు వాళ్ళు కలుపుకోవడానికి ఎందుకు కలుపుకున్నారో నిర్వహించుకోండి వీడి వ్యాక్సిన్ ఏముంది బాడీ వ్యాక్సిన్ లేముంది ఆ రెండు కలిసి మీ బాడీ లెక్కి ఇంజెంట్ మీ పేడ సీట్ ఏమవుతుంది ఒకసారి నాకు బాగా కూర్చుంది ఆ భాస్కర్ వాళ్ళు పనిచేస్తున్న స్థలాన్ని తీసుకున్నప్పుడు కదా ఇంత రచమైన కోళ్ళని మేము తీసుకున్నాం ఇంక ఇంత పెద్ద పెద్ద కోళ్లు ఈఎన్ఏ మాడిఫైడ్ అవి జెనెటికల్లీ మాడిఫైడ్ కోళ్లు అవి చాలా పెద్దగా ఉంటాయి కోళ్ళ ఫోర్ ఫైవ్ కేజెస్ ఏమి ఉంటుంది ఒక్కొక్క కోడి అంత పెద్ద కోళ్లు అయితే ఈ రెగ్యులర్ ఊరి కోళ్లతో అవి తిరిగి తిరుగుతుంటాయి వాటి హ్యాబిట్స్ దీనికి వస్తా అయితే ఇది బరువు కోడి కదా ఇది ఎగరలేదు పైకి అది బై మిస్టేక్ ఎట్లన్నా గోడెక్కిందనుకో గోడ నుంచి దిగలేదు దిగిందనే దానికి ఖాళీ పోతాయి జెనిటికల్ మనకు అంత వీక్ ప్రబట్ ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్స్ అటువంటి సిచ్యువేషన్ దారిస్తుంది ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఇంత భయంకరంగా ఉంటుంది మన ఈ ఎట్లా కంట్రోల్ తీసుకుంటారు ఎందుకంటే ఈ ఫైజర్ వాడు ఇంకొక జర్మన్ ఒక అమెరికన్ కంపెనీ జర్మన్ కంపెనీ కలిసి మరి ఒక వ్యాక్సిన్ ఇప్పుడంతా వ్యాక్సిన్స్ కాంపిటీషన్ వార్ అన్నట్టు వ్యాక్సిన్ వార్ ఏ దేశకు వ్యాక్సిన్ కరెక్ట్ అనేది ఎవరికి వెళ్ళలేదు ఇంత సీక్రెట్ గా ఏం పెడతారో ఏం కెమికల్స్ పెడతారో ఎవరికి వెళ్ళలేదు అంత భయంకరమైన కాలానికి మనం రెడీ అవుతున్నాం ఇది ఇది పెద్ద ప్రవాహం రాబోతుంది ప్రపంచం అంతా చుట్టూ వేస్తుంది ఎస్కేప్ అవుతాం దాన్ని ఎస్కేప్ కాలేదు ఇప్పుడు ఇది కంపల్సరీగా కట్టాడు కానీ నెక్స్ట్ ఇయర్ దీన్ని కంపల్సరీ చేస్తారు ఇవి లేకపోతే స్కూల్లో అడ్మిషన్స్ ఉండవు ఇది లేకపోతే ఆఫీస్కి రానియరు ఇది లేకపోతే ఎక్కడికి రానియరు ఎందుకంటే మీకు వ్యాక్సిన్ చేయాలంటే నువ్వు వెరీ డేంజరస్ ఫెలవాదట మీ ద్వారా ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తాయి అని ప్రజలు చేస్తారు కాబట్టి ఈ ప్రవాహాన్ని నువ్వు ఎట్లా తప్పించుకుంటావో అది మీ ఉంది ఎంత ఉంది తీసుకుంటుంది అంటావు తీసుకుంటే ఏమవుతుందో చూసుకో కాబట్టి మీ సహోదరులు మీ తండ్రి ఇంటి వారు జబర్దస్తి చేస్తారు తీసుకో ఏం పడలేదు మీ కుటుంబీకుల నుండి జబర్దస్తి చేస్తారు దీన్ని తీసుకోవడం వల్ల అనర్ధాలు బహు భయంకరంగా ఉంటాయి నింట్లోలాగా తయారైపోతావు చచ్చ చిన్న శవంలాగా తయారు కావచ్చు నువ్వేం చేసినావో నీకు వెళ్ళదు ఎప్పుడు చెప్పుకుంటవేమో డల్లికుంటేవేమో నీ బాడీలో అవ ఇవ్వాలి సరే పనిచేస్తే లేవో ఇట్లయి గతంలో కాబట్టి మనకి టైంలో ఎక్కువ ప్రయా అవసరం ఎందుకంటే అటువంటి మనుషులకి నువ్వు త్వరగా కల్పించాలా స్పెషల్ సేవ ఇది ఇంకా ఎంత టైం సేవ అంటే నేను నాలుగవ గుంపు పర్షితుల గుంపు లక్ష నలభై మంది వాళ్ళ సేవ స్పెషల్ సేవ అంతకు ముందు లేదు ఉండదు అటువంటి సేవలు నేను నడిపించాలా ఎటువంటి డిసీజెస్ వచ్చిన వాటిని హీలింగ్ చేసే ఆ అభిషేకం మీకు ఇది కేవలం మన ప్రభు వల్లే కలగాల ఎప్పుడున్న తీరిక ఉంటే నేను మరి డీటెయిల్ మెచ్చుకుంటూ చూపిస్తున్నాం పరస దేవాలయం వదరాలైన గొప్ప తండ్రితో ఒక భయంకరమైన సమయంలో మేము ఇటువంటి సమయంలో మా పూర్వీకులు ఎవరు లేరు నేను అదృష్టవంతులు కానీ మమ్మల్ని మీరు రెండు వేల పెట్టేది ఈ ప్రాంతంలో ఈ టైంలో అన్ని మట్టుకుని మేము ముగించుకోవాలి విశ్వాసంగా జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకోవాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి ఫారో వాళ్ళ పాటు అంటే సప్త పర్సెంట్ అయిపోయినా వ్యాక్సిన్ రుద్దకుండా పాపనంత ముఖ్యంగా బిడ్డల కాపడండి అయినా ఇన్సెంట్ పీపుల్స్ గొర్రెలు చేపలు ఏం తెలవదు అప్పుడు మీరే మహిళ మంది ఏ సీకరిస్తున్నాను అది మేం సార్ ముంబై ప్రయన్ చేయండి సార్ నేను కొంచెం డ్రాప్ అయిపోతున్నాను అంటే లైన్లో ఉంటాను మీట్లో ఉంటాను వెండక్స్ నుంచి క్లోజ్ చేయండి సార్ స్తోత్రం అయిన గొప్ప దేవ నీకడిచిన కాలవంత ప్రభావం సురక్షితంగా కాపాడనైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే కలుగులుగా కాహాలి నా ప్రభా దేవా ఇక ఉదయం కాలశ్రమంలో ప్రభావ సంధిక వచ్చిన మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావనికి ప్రభావితమైన కృపలు మాకు అనుకరించిన ప్రభావ మీ వాక్యాన్ని మీకు స్వరాన్ని వినే కృపలు మాకు అనుగ్రహించిన మీకే వాహనాలు ఇస్తాయా మీకే తృతులు సోదాలు అందించుకోవటం ప్రభావమైన కాలంలో మేము ప్రభావ మీకు ఏ రీతిగా చూపించాలా అనే విషయాలు మాత్రం మాట్లాడిన ప్రభావ మరి విశేషంగా ప్రభావ సంధి గొప్ప జన సంబంధం ప్రభావీ ఉపశమనం కల్పించాలా ప్రభా అనే విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఆయన ఒక వ్యాక్సిన్ అయినంత భయంకరంగా ప్రభావం చూపించిన ప్రభావ దాన్ని బట్టి మీకు వందలు ఇస్తారు ప్రభు మనుషులకు ప్రభావాలకు కనువికి కలుగులాగిన మీరే సతపరిచే దేవుడు అనే ప్రభావాలకి ఒక ప్రభావం మీ వ్యాఖ్యలు ప్రకటించిన వాళ్ళు మీతో నటించుకోగల మీద ఆధారపడి జీవించే పిల్లలుగా తయారు చేయను ఆయన స్తోత్రంగా నా ప్రభానాన్ని ఏ విషయాలు మేము భయపడకుండా చింతించకుండా ప్రభావ ఆయన మీరు చెప్పిన పని మీరు సంపూర్ణంగా తీసుకుని తయారు చేయండి ప్రభావి నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఆయన నా ప్రభానాన్ని రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉంటుందో మా సేవ ఏ రీతిగా ఉంటుందో ప్రభావం చూపించిన అలాంటి సేవకుడికి మీరు సంసిద్ధమైన సిద్ధపడి ఉండాలి ప్రభావ నా దేవ అనేకుల ప్రభావ బలహీన ఉంటుంది ప్రభావం బలపచన ప్రార్థిష్టం ఓ ప్రభావ స్వచ్ఛత కలగాలి ఇష్టప్రభ మా సేవలు అనేక ప్రాంతాలు వెళ్లి ని స్థువార్త ప్రకటించినప్పుడు ప్రభావ అనేక మంది స్వచ్ఛత పొందాల ప్రభావన వ్యాక్సిన్ కాదు ప్రభావ మీకు పని పెట్టుకోవాలి ప్రభావ స్వస్థప వచ్చే దేవుడు మీరే అనేకులు ప్రభావం గ్రహించాల సత్యం ప్రభా ఆ రీతిగా ప్రభా మిమ్మల్కి అతను మీ వాక్యం చెప్పాలని మీరు సహాయపడండి పరిశుభ్రమడి మాకు అనుకరించమని ప్రాధిష్టమైన ఆయన ఇష్ట ప్రభా వైరస్ బాధ్యతలు అందరూ ప్రభావం విజృంభించి ప్రభావైరస్ ప్రభావం అంతా ప్రాణోత్సవ ప్రభావ మనుషులు ప్రభావతను నిమ్ములు విడిచిపెట్టిన ప్రభావ ఈ ఒక్క ఓట మిమ్మల్ని విడిచిపెట్టి ప్రభావ ఆయన ఇస్త ప్రభు నాకు అన్ని ఈ లోకంలో శాపం తట్టు వాళ్ళు మళ్ళీ ఆయన ఇస్తే వాళ్ళు కనికరించమని ప్రాదేశం చూపించండి ముఖ్యమైన పట్ల ప్రభావ గొప్ప జన పట్ల మీ కనికేరీ చూపించిందా మీ కృప చూపించి గొప్ప సాహి నిలబెట్టుకొని మీరు చిత్తపరచుకుండా ఈ సినిమా చిత్ర నడిపించండి మీకు మరిగొంత ప్రభావం మీరు సాయంత్రం నడిపించండి ఆయన మీకు నూతన మీరు అభిషేకం కనుగించింది సేవలు బలంగా అభిషేకించి వాడుకొని ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని సాక్షి నిలబెట్టుకొని మీ రాకులకు చిత్తపరచుకుండా ప్రతి బెదరు ప్రభావాల కుటుంబాలను మీరు తీవించండి నూతనంగా మీరు అభిషేకం మీ సేవలు బలంగా వాడుకొని ప్రభావ మీరు పోషించండి మీరు ఆదరించని బలపరచండి ప్రభావం నా తన భయంకర ఉగ్రత కాలంలో ప్రభావం మనుషులందరూ ప్రభావం నడిపించేలాగిన ఆయన మీ ప్రభావం మీరే మాకు సాయకులు నడిపించి మీరు నూతనమైన మార్గంలోకి నడిపించి ప్రతి చోట మీరు మమ్మల్ని సాక్షులు పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రాధిష్టాం ఎంత అయినా నమ్మకం ఏడు ప్రేమ కలిగింది ఏడు అయించండి అయ్యా నమ్మకం ఏంటండి ఎదుటి కాలంలో అయ్యా మేము గమనకు తీసుకొచ్చినటువంటి వాటి దాకా ఏమైనా కొందరుతం అయ్యా నమ్మకం ఏంటండి అయ్యా పాతసార్లతో మేము నడిచినప్పుడే ఓడిగుట్టబడిన తండి గురంగతో రౌదలతో ఎలాగే పరిగెత్తగల నమ్మదిగల స్థానంలోనే మీకు నమ్మకంగా లేకపోతే నవ్వుతం దేవాలయ దాని ప్రవాహం అని వచ్చినప్పుడు మీద మేము ఈ విధంగా నిలబడగలము అమ్మా యొక్క ఆత్మీయ స్థితి అయా మా యొక్క విశ్వాసం పెంపొందించుకోవాలని మరి దేవ చేసినప్పుడు ఎట్ల కొంద్రయించుకుంటున్నాలు మహిళలు వింటే లోకంలో దేవా శరీరంతో దేవ నమ్మకాలండి లోక సంబంధమైనటువంటి దేవ యొక్క అద్భుత శక్తులతో మేము పోరాడుతున్నామని మరి మాకు గమనాన్ని తీసుకొచ్చినందుకు దేవ రేణుల తండ్రి బలపరిస్తుంది కృపణనుగ్రహించండి బలహీనమైన జీవితాలతో నమ్మకైన తండ్రి బలంగా వాళ్ళు పట్టడానికి కృపణను గ్రహించండి ప్రేమిలకి రాజానికి గలపరుస్తున్న తండ్రి దేవ నా జీవితంలో దేవ మీరు దేవుడుగా తండ్రిగా ఆరక్షుడుగా ప్రభుత్వం నమ్మదిగిన సహాయకులుగా పూటగా దుర్గంగా తండ్రిగా ప్రాకారం కలిగిన గృహంగా దేవా నమ్మకం తండ్రి కేరంగా డాలుగా ఉన్నందుకు ఎన్ని కొలను ఆచరించుకుంటున్నాను తండ్రి ప్రేమ రాజా లేవనెత్త చెప్పిన కృపకలను ఆశ్చర్యకుంటున్నాను తండ్రి మీ యోగ్యత లేని నాకు ఏ అర్హత లేని తండ్రి రక్షణ కార్యములకి ఆయా సార్వత్రిక సంఘం కలజ్ కృపక అయ్యా నమ్మకం ఏంటంటే ఒకనొక రోజు మీతో ఉంటానన్న ప్రతి నిరీక్షణకై నీ కొందరు ఆచరించుకుంటున్నాను పెంగుల దాచేసిన ప్రతి బిడ్డకై మీకు కొందరు ఆచరించుకుంటున్నాం వారి జీవితాల్లో కూడా మీరు అనుకరించినటువంటి తక్షణ కార్యములకై అయ్యా నిరీక్షణకై అయ్యా నమ్మకం ఏంటంటే మీ పాదాలు కొందరు చూసుకుంటున్నా అంత్రి ఎంతగా ప్రేమించిన దేవునికి ఎంతగా తృప్తి చెప్పిన దేవునికి నేను అర్పించకుండా నీకు మనం నెక్కుంటున్నాను దేవ బ్రతుకున్నాను జీవిస్తున్నా చెల్లిస్తున్నావు అంటే నీకు ఉచితమైన కృప తండ్రి దయదేవ తండ్రి సంగంలో నీ పాదాలు పట్టుకుంటున్నావు కృపను కోరుకుంటున్నాను దేవ సహాయం చేయండి ఎంత ఈయన నమ్మకం దేవుడు దేవుడు ఎంత ఈయన ప్రేమలకి దేవుడు తండ్రి మళ్ళీ ఆ కృపను అనుగ్రహించండి మళ్ళీ ఆ ప్రింగళరాజా మహిళలు ఎంత ఇంకొక దేవా అయ్యా నమ్మకండి అర్హత లేదు మీరు ఆగ్రహిస్తూ వచ్చినటువంటి మీరు నడిపిస్తూ వచ్చినటువంటి సహాయకే ఆచరించడం ప్రింగళ మహిళలు అయ్యా చేస్తుండీ సహాయం చేయండి దేవ అనుసరించిపోయి ఆత్మ పక్షణ భారం హృదయాల్లో దేవాహకం అయితే ఆ జ్ఞాములు తెలియ వారికి సహాయం చేస్తారు అవసర ప్రకృతి గురించి అందులో వారిని పట్టుకుంటున్నారు మధు వాళ్ళు అమ్మని అలా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి హాస్పిటల్ వారి తండ్రి మొదటి పండుగించండి సహాయం మహిళలు గని రాజా మహిళలు గని తండ్రి మేము వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి తండ్రి అన్ని పాదాలు పట్టుకుంటుండగా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను దేవాలైతే ఆకులు దక్కుల్లో మంచం పుట్టిన వారిని పట్టుకుంటున్నాం కృపను అనుగ్రహించి తండ్రి అయ్యా లేవని గ్రేట్ జాయిన్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా నమ్మకం తండ్రి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు అయ్యా నా దేశ రక్షణ పెట్టుకుంటుంది అజ్ఞాతం చేసుకుని సహాయం చేయండి వెంగులు రాజా మహిళలు ఎంత అయ్యా బెంగుళంత్రి అనేక కోట్ల మంది ప్రతి మీరు లేఖలు నేను వారి పక్షాన మీ పాదాలు పట్టుకుంటున్న సహాయం చేయి జాలి చేసుకోండి తనకి మీ అనాథ సంకల్పం లోక సంకల్పం అయ్యా ప్రేమ తండ్రి ఆ ప్రేమ అదయ్య వారి పక్షాన స్త్రీపతి ఏమి అయ్యా అని పాదాలు పట్టుకుంటున్నా సహాయం చేయండి సరించిన ప్రతిబడికి ఏమీ కొందకుంటాం ఈ పరిశుద్ధ తండ్రి మీరు వర్గాలని అయినా గొప్ప దేవ మీ స్తోత్రాన్ని అయినా ప్రభు మేముంటున్న కాలం బహుభయంకరమైన కాలం అని మీరు మాకు చూపిస్తున్నట్టు కానీ మీ భయపడకునే నమ్మిక మాత్రం ముంచు అన్నట్టు నేను కాబట్టి మీరు మీ అన్ని నమ్మిక ఇచ్చినాము తండ్రి భయంకరమైన నష్టాల కాలంలో ప్రభావ మనుషులు విజయం నుంచి ధనాపేక్షతో ప్రభావ మనుషుల మీద వాళ్ళు ఆడుతున్న ప్రభుత్వ జీవజాలతో కాబట్టి నేను మీరు కాపాడి గుడ్డిగా ఉండే రైతుల జీవితం ప్రకటిస్తారు వాళ్ళు మేలుకోక ముందు బ్రద మొత్తం వ్యవస్థ రాష్ట్రం జరిగిపోతుంది వారు అయితే పోయిన పరిగెత్తి పరిగెత్తి దాని వెంట ఆ యొక్క గుర్రాలు వరిస్తున్నాయి ఉపగ్రహం వాళ్ళు ఎవరుగాన నది వాళ్ళు ఆ ఉపగ్రహం వాళ్ళు మీకే రాబోతుంది అనుకరించమనితో అదృష్టం సాయపడమంతా అదృష్టం మేల్కొన సహాయపడండి ఈ వాక్యాలు మేము చూపించాల మీకుల ప్రేమతో ఉద్యోగం ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఎవరు కూడా శమలుగుండవడం ఇష్టం లేదు అందు సంపూర్ణమైన జీవం అనుభవించాలి అబండెంట్ లైఫ్ పొందుకోవడం మీరే మాకు నేను తల్లి మిమ్మల్ని క్రమీకరించింది లోకం పై స్కార జీవితం సంపూర్ణంగా మిమ్మల్ని క్రమీకరించింది మీకు అవకాశం ఇవ్వకుండా వైరస్ వ్యాక్సిన్స్ మీద ఆధారపడింది ఆ రీతిగా ప్రభావ సంపూర్ణంగా విశ్వాసం నుంచి బయటకు వచ్చేసిందైనా సైన్స్ మీద ఆధారపడుతుంది టెక్నాలజీ మీద ఆధారపడుతుంది మీ మీద కాకుండా అటువంటి కాలంలో ఉంటున్న వాళ్ళైనా సహాయపడండి అయినా క్రీకరించండి ప్రభావం మేము ఎందుకంటే సమస్తం మీరే ప్రోగ న మీ దగ్గరనే మేముంటాం నీళ్ళనే మేము దాచుకుంటున్నాం ప్రభా కానీ మరింతమైన రోగాలు రాబోతున్నాయి ప్రభావ ఏది పేరు మళ్ళీ మనుషులకు మేము ఉపశనం కల్పించాలా మేము ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత అటువంటి శక్తిని దయచే వాళ్ళు ప్రార్థిస్తున్నాం స్పెషల్ అనాయింటింగ్ మాకు అనుకరించే మనం ప్రార్థిస్తున్నాం నో స్టోన్ అంటాం అటువంటి అభిషేకం మాకు ఇస్తే మేము మీ యొక్క తన్మలి ఉపశమనం మీ యొక్క విడుదల కల్పిస్తాం ప్రభా ఆ యొక్క చెట్టు యొక్క ప్రభావం చూపిస్తాం ప్రభా స్వతం మీరే కానీ ప్రకటిస్తాం ప్రభా అటువంటి శక్తిని అటువంటి నడిపి మాకు అందరు దయచేయండి దినమంతా మీ యొక్క స్వయం చెట్టు నడిపించింది మీరే మహిమనందనం ఏ శ్రీ క్రీస్తు పరుషుధనామం ప్రాంతించిన తండ్రి ఆ మేన్ మన ప్రజలు అందరి ఒక కృప సమాధానం నడిపి మనందరికి సదాకాలం తోడైంది కాక ఆమె